స్తోత్రాలు దేవా రాత్రి కాలం దాన్ని బట్టి ధనియతను బట్టి నీకు వంద స్తోత్రాలు దేవా ఈ రోజు చుట్టకుంటే ఎంతో మంది మరణించారు దేవ కానీ మన సజల కల్లో దేవామ ప్రభావ నీ కృపచత దయా చేత మమ్మల్ని జీవించిన దాన్ని బట్టి స్తోత్రం మా నీకేమన్నా స్తోత్రాలు దేవాస్ ప్రతి ఒక్క బిడ్డను ముట్టి శ్వాసపరిచింది దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభ స్వసపరిచే హోవర్ నేను అని చెప్పారు మా ప్రభా ప్రతి ఒక్కరు దేవయస్మా ప్రభావ నేను భయభక్తులు గల జీవించే భాగ్యం దయచండి మా ప్రభా దేవాస్మా ప్రభ ఇది అన్ని తర్వాత మాకు దయచేసింది దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభు ఇంకెంతో మంది వచ్చి చూడండి కదా మీరే సాయం చేయండి మా ప్రతి ఒక్క బిడ్డకు దేవాయస్మా ప్రభ నీకు తలంపులో దేవాయస్మ ప్రతి ఒక్కటి నీ హృదయంలో దేవ విత్తనం వేసుకొని వెళ్ళటకు సాయం చేయండి మా ప్రభు ఆ రీతిగా జీవించ భాగ్యం దయచేయండి మా ప్రభా మీరే తోడైటారని దేవా మా వాక్యంలో దేవ పాటలో దేవ ప్రతి ఒక్క దాంట్లో మీరు ఘనపరిచిని శృతించే భాగ్యం మాకు దయచేస్తారని త్వరగా రాబోతున్న ఎయిస్ క్రీస్ పెట్ట వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ కోయి పాపో చూడాలేటోంద పాపడా కు సదా తేరి సో గే సరి సరే ఇనా ప్యా సయ మరువకు నాకే విడిచి నీవు వెళ్ళకు అల్ లు సయ్యాన మరువకు నా చెయ్యి పిడిచి నీవు వెళ్ళకు జీవము నీవని నమ్మిన నా మార్గము నీవని నమ్మినా జీవము నీవని నా మార్గము నీవని నమ్మిన ఏ మరువకు నా చెయ్యి పిడిచి నీవు వెళ్ళకు అల్లే లుయ్యా ఏ మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు తల్లివి నీవని నమ్మినా నా తండ్రివి నీవని నమ్మినా తల్లివి నీవని నమ్మినా నా తండ్రివి నీవని నమ్మినా ఈ సయ్యా మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లిలు ఈ సయ్యా మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అండవు నీవని నమ్మినా నా నీవని నమ్మినా అండవు నీవని నమ్మిన నా కొండవు నీవని నమ్మిన ఈ సయ్యా నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు హల్లేలుయ్యా ఈ నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు తోడువు నీవని నమ్మినా నా నీడవు నీవని నమ్మినా తోడువు నీవని నమ్మిన నా నిడవు నీవని నమ్మిన ఈ నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లేలుయ్యా ఈసయ్య నన్ను మరువకు నా చెయ్యి పిడిచి నీవు వెళ్ళకు రక్షణ నీవని నమ్మిన నా సుసత నీవని నమ్మినా రక్షణ నీవని నమ్మిన నా సుసత నీవని నమ్మినా ఈ సయ్యా మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అలేలుయా ఏ సయ్యా నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు బాధలు తీరున నమ్మినా కష్టాలు పోవిన నమ్మినా బాధలు తీరున నమ్మినా కష్టాలు పోయిన నమ్మినా ఏ నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అలేలుయా ఏ నన్ను మరువకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అలలి ప్రజలను ninne preminthunu ninne keerthinthunu ninne sevinthunu ninne aaradhinthunu ninne preminthunu ninne keerthinthunu ninne sevinthunu ninne aaradhinthunu aa radana aa radana NINNIKKI THINTHUNU, NINNIK SEEVINTHUNU, NINNIK ARADINTHUNU, PREAMASVARU POOLAVU, PREAMINCHU VALAVU, AADARAN KARTHAVU, HALFA OMEGAVU, ప్రేమ స్వరూపుడవు ప్రేమించువాడవు ఆదరణ కర్తవూ అల్పమేఘగవు నీనిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమీచితివి నీనిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమీ చితివీ aaradhana aaradhana aa neeluya aa neeluya ninne preminthunu ninne keerthinthunu ninne sevinthunu ninya radin tunu rajula raju ranunara rajavo prabulla prabudavo devadi devudavo రాజుల రాజువు రానున్నర రాజువు ప్రభువులా ప్రభుడవూ దేవాదిదేవుడవూ సర్వాధికారివీ సర్వో నతుడావూ సర్వాధికారివీ సర్వో నతుడావూ ఆరాధనా aradhana hallelujah hallelujah ninne preminthunu ninne keethinthunu ninne sevinthunu ninne aaradhinthunu ninne sevinthunu ninne aaradhinthunu hallelujah praise the lord brother thank you brother ప్రేమి కూడా నా ప్రాణనాదుడా నిన్న నే నా రాధితు నాతో యునివే నా ఆ షణీవే నిన్న నా ప్రేమి కూడా నా ప్రాణనాదుడా నిన్నే నా తోడు నివే నా నిన్నే నే ఆరాధితు నీ కృపతో నన్ను హెచ్చించావు నీ సాక్షిగా నన్ను నిలిపా నా కీతిని చావు నన్ను ప్రేమతో అత్తు కున్నావు నీవే మార్గము నీవే సత్యము నీవే జీరా మము నాయ్యా పవనుడా పోషకుడా పరిశుద్ధురా నీ రాజములో నను చేకు నీ ప్రాణమునే అర్పించి చితివే నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నాయ మానము iveso tyamo ive jeevamo na ese thank you praise lord praise lord thank you so much have a good song thank you john imman johano sixth chapter 63 verses johann sixth chapter 63 verse prarthan chesukoni telinchukonu పరిశుధ్ర ప్రేమల దేవా కృపల తండ్రి దేవాయ సుప్రభ నీకే లెక్కలేని బంధన ప్రభావ రజ పరిశుద్ధికారి నీకే బంధన కంటిపా మమ్మల్ని దాచి కాపాడిన గొప్ప దేవ నీకే బంధన ప్రభ దేవాళ్ళ ఇలాంటి తరం ఇచ్చా మరి అవకాశం ఇచ్చినందుకు నీకు బంధనాల ప్రభా దేవాస్తుతించడానికి ఆనదించడానికి ప్రభా మరి ఈ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ప్రభావ ముందుకు ప్రోత్సహించిన బలపరిచే ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనా ప్రభావ దేవాయస ప్రభావిత ప్రభ మరిస్తున్న ప్రభావ మరి పరలోక జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తుంది ముఖ్యంగా ప్రభ దానిలో ఉన్న ప్రతి కదించి అన్ని ఒక తనపుల చిత నాకు నడిపించండి ప్రభావ సహం చేయమని ప్రార్థిస్తున్న ప్రభా నా నోటిని తాకి ముట్టే స్పష్టపరచండి ఈ యొక్క నోటి మాట యొక్క నోట్లో పెట్టిమని ప్రార్థిస్తుంది దేవాయస ప్రభ మరి వాకింగ్ లోతులకు వెళ్తున్నా ప్రభావ మరి మాత్మల్ని బలపరి చేస్తే మరి ముందుకు ప్రోక్షించి నడిపించమని ప్రార్థిస్తుంటే తర్వాత సిక్స్త్ చాప్టర్ సిక్స్టీ త్రీ బర్స్ చదువుతారా బ్రదర్ సిస్టర్ ఆత్మయే జీవింప చేయొచ్చున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయో జీవంనై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను విశ్వసించని వారు ఎవరు తను అప్పగింప చెప్పండి సిస్టర్ ఒకటే ఉదయం చాలు థ్యాంక్స్ అన్నా ఈ వాక్యము చాలా ఇంపార్టెంట్స్ మనకి ఈ టైంలో లాస్ట్ డేస్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు అందరికి తెలుసు డేవుడాకల త్వరలో ఉందని తెలుసు సో ఇది ఎట్లా అంటే విశ్వాసంలో మేడం వెళ్ళా ఎట్లా బలపడాలా మెయిన్ థింగ్ ఏంటంటే ఆత్మ శరీరం ఈ రెండు విషయంలో మాట్లాడుతుంది అంటే నేను యోహాను ఆ సిక్స్త్ చాప్టర్ మొత్తం ధ్యానించినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుస్తుంది ఎందుకనంటే ఒక్కొక్క వచనంలో చాలా మీనింగ్ ఉంది సో దాన్ని అర్థం చేసుకోవాలంటే టైం జరిపోదు కూడా జరిపోదు ఎందుకంటే ఒక్క వర్డ్ కి అంత మీనింగ్ దేవుడు ఇచ్చినాడంటే ఇంకా మిగిలిన వాటికి ఇంకెక్కువ ఉందనమాట సో దాంట్లో కంటే నేను బెస్ట్ గా ఆ దేవుడు మాట్లాడిన విధానం బట్టి నేను ఇది తీసుకున్నామంట ఈ వర్డ్స్ టుడే సో ఇక్కడ ఈ వాక్యం ఏమని చెప్తుంది అంటే జీవించుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనము అని ఇక్కడ వాక్యం చెప్తుంది అంటే ఆత్మ మాత్రమే జీవించున్నది శరీరం నిష్ప్రయోజనం ఇక్కడ చదివిస్తుంది అయితే దీనికంటే ముందు మనం ఏం చూసుకోవాలంటే ఇదే వచనంలో దీంట్లోనే మనకు ట్వంటీ సెవెంత్ లో ఉంటుంది ఎట్లంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని ఉంటుంది అంటే అక్షయము విలువైన వాటిది అంటే దేవుని యొక్క వాక్యం ఏమో తెలిస్తుందంటే ప్రతిదీ ఇప్పుడు ఈ ప్రజెంట్ టైం మనము బ్రతుకుతున్న ప్రతి సమయంలోనే కానీ మూడు ప్రిఫరెన్స్ మనం ఎట్లు ఇస్తున్నామంటే శరీరానికే ఎందుకు శరీరానికి ఇస్తున్నాం అంటే ఇంకా ఎవ్రీ డే లి ఇవ్వాలా ఫ్రెష్అప్ కావాలా ఎవ్రీడే మార్నింగ్ ఇవ్వాలా ప్రార్థన చేయాలా వాక్యం ధ్యానం ఫ్రెష్అప్ కావాలా డ్యూటీకి వెళ్ళాలా రావాలా రొటీన్ లైఫ్ అయిపోయింది సో అందరి లైఫ్ రొటీన్ అవుతానే ఉంది ఎవరు చూసినా అలాగే కానీ ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే ఆశ ఉంటది బాగా ప్రార్థన చేయాలా దేవుని సమయంలో గడపాలా ఆత్మీయంగా మనం బలపడాలా మనకు ఆ తపన మనకు ఉంటది మన ఆత్మకి కానీ మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఎట్లా అంటే ఆత్మ మాట వినకుండా శరీరానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అది నిష్ప్రయోజ్యం అని చెప్తున్నాడు శరీరము చాలా నిష్ప్రయోజ్యం అని చెప్తున్నాడు అందుకే ఆయన అక్షిమిన అక్షమైన ఆహారం కొరకే కష్టపడమంటున్నాడు ఎందుకనంటే ఆ ఈ వాక్యంలో చాలా జీవం ఉంది అని దేవుడు చెప్తున్నాడు ఆ ఇక్కడ అంటే మనము ఆ ఆత్మ ఎంత ఇంపార్టెన్సో దేవుడి కట్ట చూపిస్తున్నమాట ఆత్మ జీవించుట్టున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పుచున్న మాట ఆత్మ జీవించున్నది కానీ మీలో విశ్వసించిన వారు అంటే ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వాళ్ళ ఆత్మ జీవిస్తూనే ఉంటది విశ్వాసం లేకపోతే పడిపోతూనే ఉంటారు కదా ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం క్రమంగా ఎదగాల స్టెప్ బై స్టెప్ మనం పోవ్వాలా అనంటే అంచలంచెలుగా దేవుళ్ళు మనం ఆత్మీయంగా బలపడాలంటే కంపల్సరిగా శరీరం అనేది ఆ అంటే ఆత్మకి శరీరానికి ఎప్పుడు యుద్ధము ఆ ఉంటేనే సో మనము ప్రిఫరెన్స్ ఎక్కువ ఎక్కడ ఇవ్వాలంటే ఆత్మకి ఇవ్వాలా ఆత్మకి ఎట్లా ఇస్తావు ఆ ఇవ్వడం అంటే క్యాజువల్ ఇవ్వడం కాదు ఆత్మకి నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనము దేవుని యొక్క ఆత్మ పొందుకుంటేనే వాటికి మనం ప్రిఫరెన్స్ చేయగలుగుతాము ఆత్మకి అప్పుడు ఆత్మ మాట మనం వినగలుగుతాము కదా దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉంటే ఆయన పరిశుద్ధత్మ మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ముందుకు ఎందుకంటే మనకి ఇక్కడ దేవుడు చెప్తుందన్నమాట జెనసిక్స్ టూ సెవెన్ లోక్స్ చదవండి జెనసిక్స్ టూ ఇక్కడ ఆత్మ ఒకటి శరీరం కోసం మాట్లాడబడుతుంది చూడండి ఒక సెకండ్ చాప్టర్ దేవుడు ఆ విశాలం చేసి విశాలం కింద జలములను విశాలంగా మీది జలములను వేరు పరపగా అది కాదన్నా అన్న అది కాదు జెనసిక్స్ సెకండ్ చాప్టర్ లో ఏడో వచ్చినమా సెకండ్ చాప్టర్ అన్న సెకండ్ చాప్టర్ సెవెంత్ వర్క్ దేవుడైన నీల మట్టితో నరుని నిర్మించి వాణి నాసింధ్రంలో జీవాత్మ ఊయగా ఉదగా నరుడు జీవాత్మ ఆయను ఒక్క నిమిషం ఇక్కడ తెలుస్తుంది చూడండి ఆత్మకి శరీరానికి డిఫరెన్స్ ఏందో ఇక్కడ దేవుడు మనకు శరీరం అనేది ఇచ్చినాడు ఎందుకు అని దేవుడు కదా ఏజు కూడా ఆయన శరీర దారంగా ఇక్కడికి వచ్చినాడు అంటే ఆయన ఈ లోకం మీద కెందుకు వచ్చినట్టే మనకు తెలుసు మన ప్రతి పాపని శాపాన్ని అనే శైవ మరణ పైన పొందినంటే మన ప్రతి పాపని కడగడానికి ఆయన శరీరం ధరించుకోవాల్సి వచ్చింది యశు ప్రభు అయితే అందుకే మనకు దేవుడు శరీరం ఇచ్చిండు కానీ ఆ శరీరాన్ని ఆ ఆయన చెప్తుండు శరీరం దేవుడు మనకి ఇచ్చిండు మన అంటే మనం చేస్తే ప్రతి చేసుకోవడానికి మనం పోషించుకోవడానికి మన లైఫ్ ని ముందుకు సాగించుకోవడానికి దేవుడు ఇచ్చిండు కానీ ఈ శరీరం మనకి ఇచ్చిందంటే ఒక పని మనం మర్చిపోతున్నాము దేవుడు ఆత్మ ఇచ్చిండు శరీరం ఇచ్చిండు రెండు ఆయనను ఇచ్చాడు కదా మరి రెండు ఆయన ఇచ్చినప్పుడు ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుడు దేవుడైనా ఏవోవా నీలమట్టితో నరుని నిర్మించిండు సో ఇక్కడ నీలమటితో నరుని నిర్మించడని ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది బాడీ ఇస్ ఏ క్రియేటింగ్ బాడీ అని చూప్ తెలియజేయబడుతుంది ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏం చెప్తుందంటే నాచక నంద్రంలో వాయువును ఊదగా నరు జీవాత్మ ఆయను సో ఆయన ఎప్పుడైతే ఊపిరి పోసిందో అప్పుడు మనకు జీవాత్మ అనేది వచ్చింది సో అప్పుడు మనకు మనకు ఆత్మ అంటే ఏంది శరీరం అంటే శరీరం నేల మట్టుతో మనం క్రియేట్ చేసినాక దేవుడు మనకి ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తున్నాడు ఆయన ఆత్మ చేత నడిపిస్తున్నాడు ఎందుకంటే దేవుడు కంపల్సరిగా శరీరం ధరించుకొని ఇక్కడికి వచ్చినాడు ఆయన దేవుడు అంత మంచి హెవెన్ని వదిలేసుకొని తన తండ్రి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి యేస ఆయన కూడా ఆ శరీరం ధరించుకొని వచ్చినాడు కానీ ఆత్మలాగానే ఆయన ఉన్నంత కాలం ఆయన ఆత్మలాగానే ఎందుకంటే దేవుడు ఈ వాక్యం శిష్యులతో చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అదేంటి ప్రాబ్బా ఇలా చెప్తున్నారని వాళ్ళకి ఎట్లా అంటే కఠినంగా అనిపించింది కానీ దేవుడు కఠినంగా చెప్పినా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం ఈ వాకింగ్ ధ్యానిస్తుంటే ఎందుకనంటే వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు ఏంటి అంటే ఆయన చెప్పే వర్డ్స్ ఆత్మకు మాత్రమే అర్థం కానీ శరీరానికి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు శరీరకరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడలేకపోయినట్టు వాళ్ళు వినలేకపోయినట్టు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు కానీ ఈ రోజు ఈ వాక్య మనకు అర్థమవుతుందంటే దేవుని యొక్క పరిశుధాత్మ ద్వారానే మనకు నడిపింపు కదా ఆయన ఆత్మ ఇచ్చాం కాబట్టి మనం ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే ఆయన మనకు చెప్పాడు నరుని ఆత్మ అంటే ఎహవ పెట్టిన దీపం అంట అది అంతరంగంలో శోధించడు అంటే మన ఆత్మ ప్రతి విషయంలో శోధింపబడుతుంటది ఎట్లా ఇదే శరీరము ఆత్మ యుద్ధం అనమాట ఈ రెండిట్ల యుద్ధంలో మనము ఆత్మ విజయంగా పొందుతుండాల సో జనల్ ఏమైపోతుందంటే ఆ బట్టి బోధించే విధానం బట్టి ఆ చాలా మంది ఆ లోకాశలకి లొంగిపోతున్నారు సో లోకం ఎట్లా అంటే కలర్ఫుల్ కాబట్టి చూడగానే అట్రాక్ట్ అయిపోతాం కానీ మన ఆత్మా అట్లం కాదు ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే సత్యాన్ని నడిపిస్తుంది అని మనకి వాక్యాలను జ్ఞాపకం చేస్తుంటాడు మనం వెళ్ళే మార్గం ఎలాంటిదో ఆయన తెలియజేస్తుంటాడు సో అట్లా మనకు ఆత్మని మనకు బలపరుస్తుంటాడు ఆత్మని దేవుడు బలపరుస్తుంటాడు ముఖ్యంగా మనము ఎట్లా చూసుకోవాలంటే ఆ 1 కొరింటియన్ సెకండ్ చాప్టర్ ఫోర్టీన్త్ వచ్చి ఉంటుందండి అన్నా శరీరం శరీరకరమైన వాళ్ళకు ఎట్లా ఉంటుందో చూడండి ఆత్మీయంగా ఎట్లా ఉంటుందో చూడండి అర్థం మనకి ఇక్కడ సెకండ్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్స్ అన్నా ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపాడు అవి అతనికి వెరితనంగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపు అతడు వాటిని గ్రహింపజాలడు చూడండి ఇక్కడ మీకు అర్థమైపోయింది ఆ ఎందుకనంటే ప్రకృతి సంబంధమైన వాళ్ళంతా ఎవరు అంటే ప్రకృతిగా జీవించిన వారంతా గొప్ప ఈ గొప్ప జనం ప్రకృతి విధంగానే వెళ్ళిపోతుంటారు అంటే ఇంకా వాళ్ళ కళ్ళకి ఎట్లా కనిపిస్తే ఆ విధంగా వెళ్ళిపోతారు కానీ దాన్ని వివేచించారు ఎందుకంటే వాళ్ళకంతా వెరితనం లాగానే ఉంటది ఆ ఎవరు చెప్పినా వింటారు గుడ్డిగా వెళ్ళిపోతారు ఇష్టం వచ్చినట్లు నచ్చుకుంటారు ఎందుకంటే వీళ్ళంతా ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో వారు అంగీ అంటే దేవుని చెప్పిన ప్రతి మాట అంటే వాళ్ళు అంగీకరించారంట ఎందుకంటే దేవుని యొక్క సత్యము వాళ్ళకు ప్రకటింప చేసిన వాళ్ళు వినరు వాళ్ళు ఎప్పుడు వింటారంటే దేవుడు శిక్ష ఉంటే శిక్ష వాళ్ళకు పెట్టినప్పుడు లాస్ట్ వింటారు దేవుని సత్యాన్ని అంతవరకు దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళతో రుణీకరించాలని ఉంటారు అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రకృతి సంబంధమైన మనుషుడ దేవుని ఆత్మ విషయముల విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి సో వాళ్ళకి వెరితనంగా కనబడుతుంటాయి ఎందుకంటే దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు ప్రకటింప చేస్తే ఉంది ఎందుకంటే మనం ఏ ప్రభు విషయంలోనే చూసుకుందామో దేవుడు కూడా ఆయన సత్యాన్ని అనేకులకు ప్రకటింపజేస్తుంటే దేవుని వాళ్ళు ఎట్లాంటి వెరితనంగా తీసుకున్నారు ఎవరు పరిశ్రయలో సదుకాయలు వీళ్ళంతా ఈయనంది చెప్తుండో అని అంటే దేవుని వాళ్ళు ధృణీకరించినారు ఆ సమయంలో ఎందుకంటే వాళ్ళు శరీరకరంగా ఆలోచన చేశారు అది నిష్ప్రయోజనం దేవుడు చెప్పినాక కూడా వాళ్ళు అదే విధంగా ఉండదు అంటే దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు ఆయన వాళ్ళు వదిలి ఆయన దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రాలేరు ఇంకా వాళ్ళు అందులోనే ఉన్నారు కానీ ఆత్మ వాళ్ళు ఎట్లుంటారు అంటే వివేచిస్తుంటారంట అంటే ఆత్మ కలిగిన వాళ్ళు ఆత్మ నడిపింపబడిన వాళ్ళు వీళ్ళు ప్రతి విషయంలో వివేచిస్తూ ఉంటారన్నమాట ప్రతిదీ వీళ్ళు చెప్పింది కరెక్టా వీళ్ళు చెప్పింది రాంగా మరి ఈ వాక్యం ఇంట్లోంది ఈ వాక్యం ఎందుకు ఇలా ఉంది దేవుడు ఇలా చెప్పింది కదా అని ఈ విధంగా గ్రహిస్తుంటారు ఎవరు ఆత్మ కలిగిన వాళ్ళు అందుకే కదా ఆయనే ఆత్మనంట పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి బిడ్డనంట ప్రతి ఆత్మని వివేచిస్తుంటారంట వాళ్ళు ఎందుకంటే దేవుడు చెప్తున్నాను కదా ఆ ఈ ప్రకృతి సంబంధమైన వాళ్ళంట దేవునివి వర్డ్స్ ఏమో చెప్పినా వాళ్ళు స్వీకరించుకోరు ప్రతిదీ అసహించుకుంటారు అంగీకరించరు మాకేం చెప్తున్నావులే అంటారు ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సంఘంలోకి వెళ్ళినాం అనుకో ఆ మనం దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింపజేసింటే వీళ్ళు ఏంది ఇట్లా చెప్తున్నారు అని కానీ అక్కడ పాయింట్ ఏముంది అసలు ఎందుకు వీళ్ళ వాక్యం ఈ విధంగా ఎందుకు చెప్పరు అని ఒక్కసారి ఆలోచించి ఒకవేళ థింక్ చేసి ఉంటే అప్పుడు ఆత్మ లక్షణలోకి వచ్చేసి ఉంది వచ్చేసేది కానీ వాళ్ళు థింక్ చేయక ఆ విన్న వాక్యం వింటున్నారు యథార్థగా మర్చిపోతున్నారు లైట్ తీసుకుంటున్నారు కానీ ఆత్మ సంబంధించిన వారు ఎలా ఉంటారంటే ప్రతి వాక్యని వివేచిస్తుంటారు ప్రతి వాక్యని ఎట్లా నెరవేర్చుకోవాలా దాని ప్రకారాన్ని ఎట్లా గడవాలా అది చూస్తుంటారన్నమాట వాళ్ళంతా ఇందుల ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ కొరెన్థియన్స్ సెకండ్ చాప్టర్ నైన్త్ వచ్చడంలో ఉంటది ఇందును గురించి దేవుడు తను ప్రేమించిన వారికి కొరకు ఏవి సిద్ధపరుచునో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుల హృదయములకు గోరుచున్న గోరుచును కాలేవు అని రాయబడి రాయబడి ఉన్నది అంటే ఇక్కడ ఫస్ట్ తీన్సర్ సెకండ్ చాప్టర్ నైన్త్ వచ్చినాం ఒక్కసారి చదవండి అన్నా ఇందు దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయం గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అంటే ఎందుకు కనపడలేదు అంటే ఇందు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా ఇందు గురించి దేవుడు నన్ను ప్రేమించిన వారి కొరకు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా మరి దేవుడు అందరినీ ప్రేమించినాక వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే మన వాక్యము మన దేవుడు ఆ అందరికీ దేవుడు ఏసప్రభు మన తండ్రి మనకు చెప్తున్నాడు మనకు బోధించిన విధానం ఏంటంటే ప్రతి ప్రేమగా ఉండమని చెప్తున్నాడు కానీ ఇక్కడ దేవుడు ప్రేమిస్తున్నాడు అంటున్నారు కదా ఇందున గురించి ఆ దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకు ఆయన ఏం సిద్ధపరచో ఏ ఒక్క రోజైనా మనం దేవుని అడిగినామా దివా ఈ రోజు మనము దేవ దేవాన్ని నేను ఇష్టపడుతున్నామో అని గాని మరి ఆయనే మన పంటే మన విషయంలో ఆయనకి ఐడియాస్ ఉంటే కదా వాళ్ళ వ్యక్తి తన పాలన వ్యక్తి ఈయన మీద ప్లాన్స్ ఈ విధంగా ఉన్నాయి అని దేవుడు తన ప్లాన్స్ ఏంటి సిద్ధపరిచి పెట్టినడు నెక్స్ట్ పర్సన్ కి సిద్ధపరిచి పెట్టినడు కానీ ఏ ఒక్క రోజైనా మన దేవుని అడిగినమా దేవా ఈ రోజు నా విషయంలో నువ్వు ప్రేమిస్తున్నావు కదా మరి నా కోసం మీరు ఏం సిద్ధపరిచినరు నేను ఏం చేయాలా ప్రభా అని ఏ ఒక్క రోజైనా మనం దేవుని అడిగినమా అడగలే ఎందుకంటే ఆయన అదే అంటున్నాడు ఇందున గురించి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినడు అంటే మన కొరకు ఆయన సిద్ధపరిచిన చాలా సిద్ధపరిచినడు ఆయన మన కొరకు మనం అంటాం కదా మన పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన మనకు శరీరం ఇచ్చాడు కదా శరీరం ఎందుకోసం ఇచ్చాను ఆత్మ ఎందుకోసం ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ తెలుస్తా చూడండి ఇందున గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొడుకు ఏమి సిద్ధపరచునో అది కంటికి కనబడలేదు అంటే ప్రేమిస్తున్నాము దేవుణ్ణి కానీ అది మన కంటికి కనబడలేకపోతుంది ఎందుకంటే మనం అడగట్లేదు దేవునికి దేవా నా నా పట్ల నువ్వేం ప్రణాళిక కలిగినో అని మనం అడిగింటే మనం చూపిస్తాడు కదా అందుకే చూడండి శరీరం మనకు ఉంది అంటే ఆయన పని చేయడానికి ఆత్మ మనకు ఉంది అంటే ప్రతి అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క సత్యని ప్రకటింప మరి సిద్ధపరచడం అంటే నువ్వు దేవుని నిజంగా ప్రేమించి ఉంటే ఆయన సత్యాన్ని అనేకులకు నువ్వు ప్రకటింపచేస్తుండే అందుకే ఆయన మన కొరకు ఏమైతే అప్పుడు అవి మన కంటి కనపడుతుండే సో మనము దేవుని అడగలేదు ఆయన మనం చూపించలేదు కానీ ఆయన ప్రతిరోజు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు కదా మనం చేసిన ప్రతి పాపాన్ని శాపాన్ని డైలీగా మనము ఇతరులతో ఉండే విధానం బట్టి ప్రతి విషయంలో మనం రోజు పాపక్షేమపుణి ఒప్పుకుంటేనే ఉంటాం దేవస్సరిధిలా దేవా ఈ రోజు నేను ఈ తప్పు చేసిన నన్ను క్షమించు ప్రభా అని అంటున్నాం ఆయన క్షమిస్తున్నాను కృపచేత కానీ ఏ ఒక్క రోజు మనము ఆ క్లియర్ గా చూడలేము అంటే డెప్త్ గా మనం చూడలేకపోతున్నాము డెప్త్ గా చూడాలంటే వాక్యంలోనే చూడాలా అంటే కంటికి కనబడలేదు చెవికి వినపడలేదు మనిషి హృదయం గురుచు అంటే చూడండి మనకు కంటికి కనిపించేంత వరకు మన చెవికి వినపడలేదు అని అంటే మనం ఒకటి గ్రహించాలా ఆయన స్వరము మనం వింటాము నిజంగా మనం ఆయన ప్రేమించుంటే ఆయన వాక్యం మనం ఎవ్రీడే చూసుకుంటాము మనుషుల హృదయంలో ఆయన కోసం అంట అన్ని కళ్ళకు సత్యాన్ని ప్రకటింపజేసామంట ఆయన ప్రేమ మనలో ఉంటే మనం అందరికీ సత్యాన్ని ప్రకటింపజేసాము అందుకే ఆయన పరిశుద్ధత మనం నింపుకుంటూనే ఉన్న దీని దీని మనం పరిశుద్ధత్వం ఎందుకంటే ఇటర్నల్ లైఫ్ వరకు మనకు కావాలా ఎందుకంటే మనుషుల హృదయం గోరుచున్న ఆ గోరుచు గోరుచుము అని ఒకసారి అది లాస్ట్ వచనము చెవికి వినబడలేదు మనిషి హృదయం చెవికి వినబడలేదు మనుష్య హృదయం మనకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది అంటే మనిషి హృదయంకి గోచరం కాలేదు అంటే మనము ప్రిఫరెన్స్ ఇస్తేనే ఆయనే మనకి ఇస్తాడమాట అంటే చూడండి ఇంతకాలము ఆయనే తెలుసుకున్నాము ముందుకు వెళ్ళినము కానీ మధ్యలో ఆగిపోతున్నాము అంటే విశ్వాసం అక్కడ వరకే వస్తుంది ఇంకా కొనసాగించుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళాలా ఆత్మ ఇంకా మనం బలపరుచుకోవాలా ఇంకా సరైన మార్గంలోకి అనేకులను నడిపించాలి అనంటే ప్రతిదీ మనము వివేచించాలా మన ఆత్మ చెప్తుంది అది ఎందుకంటే మనం శరీరకరంగా ఉన్నంత వరకు ఏవి చూడలేము శరీరకరంగా ఉన్నంత వరకు ఏవి వినబడదు మన చెవులకి అందుకే ఇక్కడ డిఫరెన్స్ చెప్తుంది దేవుడు ఆత్మే జీవించుతున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనము అంటే ను ఆత్మ కలిగి నడుచుకుంటే నీ కంటికే కని నీ చెవులకే కని వినబడుతుంది చూడగలుగుతావు అప్పుడు మనిషి హృదయంలో ఎలాంటి గోచరం ఉన్నా నువ్వు వాళ్ళకి సమాధానం ఇచ్చేవారి లాగా ఉంటావు రాయబడి ఉన్నది కదా ఇక్కడ సో ఒక పర్సన్ బాధలో ఉన్నాడు అని అంటే నువ్వు అర్థం చేసుకుంటావు శరీరకరంగా అర్థం చేసుకుంటావు ఆత్మీయంగా అర్థం చేసుకోవటం ఇక్కడే ఉంది పాయింట్ సో మనం దేవుని యొక్క పరిశుద్ధత్మ పొందుకున్న వారం మనం కూడా ఆత్మీయంగానే ఆలోచన చేయాలా వాళ్ళను మనం ఆత్మలను గుర్తుపెట్టాలా అందుకే తెలియజేపడుతుంది ఎందుకంటే ఇందు గురించి ఇందు గురించే దేవుడు చెప్తున్నాము ఆయన మనల్ని ప్రేమించుడు ఆయన ప్రేమని మనం ఎక్కువ తెలుసుకోలేకపోయినాము కానీ ఈ రోజు ఆయన ప్రేమని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అన్నిటిని ఆయన సన్నిధికి నడిపించాలి అని అంటే కంపల్సరిగా మనము సిద్ధం కలిగి ఉండాలా ఆయన అడగల దేవుని దేవున పట్ల పెట్టిన ప్రణాళిక ఇంటిలో అది మాకు బయలుపరచండి చూపించండి మేము ముందుకు వెళ్ళాలి అని కదా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ చూసినా చాలా ఘోరాలు ఉన్నాయి ఆ ఆల్మోస్ట్ మనకు తెలుసు అపవిత్రత ఎట్లా స్ప్రెడ్ అయిపోతుంది వరల్డ్ అంతా కదా చూడండి ఇక్కడ జేమ్స్ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ వన్ ఒక్కసారి చదవండి అన్నీ కల్మశమును విరవీగుచిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడియా చూడండి అర్థమైపోతుంది అంటే ఇప్పుడు లాస్ట్ డేసెస్ లల్లా మనం ఎంత ఆత్మీయంగా అయితే దుష్టుడు ఎట్లా అంటే కలుష్యం అంటే అన్ని కదా ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి అందులో అంటే దుష్టత్వమును ఇంకా వెరతనము ఇక్కడ ఉన్న ప్రతి వర్డ్స్ అందులో వస్తున్నాయి అంటే మన ఆత్మని రక్షించుకోవడానికి శక్తి గల వాక్యం అంట స్వాతికంతో అంగీకరించుకోవాలంటే అండ్ అయితే ఇక్కడ చూడండి ప్రతిది మనము ఎట్లా అంటే సిద్ధపరచుకోవాలంటే రక్షించుకో రక్షించుకోవాలి అనంటే మనము ఎవ్రీది ఆత్మకే మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఆత్మ చెప్పినట్టు మనం నడుచుకుంటుంటే ఉంటది కానీ దుస్తుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని తొక్కడానికి చూసుకోవడం వాడు ఎంత తొక్కడానికి చూసినా ఏది చేసినా మనము మాత్రము కంపల్సరిగా ఆయన వాక్యం అంటే స్వాతికంతో మన హృదయంలో పెట్టుకోవాలి అంగీకరించుకోవాలా ఎందుకంటే ప్రతి వాక్యం నీ హృదయంలో ఉంటే అప్పుడు నువ్వు సహితాన్ని అంటే వాటిని తొక్కి నువ్వు విజయం పొందగలుగుతాం అనమాట ఎట్లంటే ఆ సైతాన్ని ఎన్ని ప్లాన్స్ వేసినా అందులో పడకుండా మనము వాటి నుంచి విడుదల పొందుతూ ఉంటామన్నమాట అంటే దుస్తుడు ప్లాన్ వేసుకుంటుంది వీళ్ళని ఎట్లయినా మోసం చేయాలా వీళ్ళని ఎట్లయినా తొక్కాలా కదా కూడా ప్లాన్స్ ఉంది ఇంతమంది దేవుని బిడ్డలు ఆయన పర్లోక రాజ్యానికి వస్తున్నారంటే అది సైస్తుందా సహించదు దుష్టుడు కాబట్టి అది ఏం చేస్తుందంటే అందరినీ ఇది చేస్తుంది ఇప్పుడు లోకం అంతటా కూడా ఎట్లాంటి దుష్టత్వంతో ఉంది మొత్తం ఎక్కడ చూసినా కులాలు మతాలు బేదాల కోసం గొడవనే కానీ పొలిటికల్ లీడర్సే కొట్లాడలే కానీ దేశాల దేశాల మధ్యనే సమాధానం లేకపోవడమే కానీ ఇదంతా ఎట్లా దుష్టం పని అది ఎట్లా దేవుని బిడ్డల్ని నలగ అది ఎంత నల్గ ఎంత ఏది చేసినా కేవలము మనము ఒక్కటే మన ఆత్మ రక్షింపబడాలి కంపల్సరీ దేవుని యొక్క పరిశుభాత్మ దినదిన పొందుకుంటూనే ఉండాలా ఇంకా ఆయన శక్తిగల వాక్యం అంటే స్వాత్విక మనం అంగీకరించుకోవాలి ఆల్మోస్ట్ మనకు తెలుసు ఎఫెక్షన్స్ సిక్స్త్ చాప్టర్ లో మొత్తం మనం చదివితే మనకు అర్థమవుతుంది కాదా ఎందుకంటే మనము క్రమం క్రమంగా ఆత్మీయంగా ఎదగాల నడుచుకోవాలా ముందుకు సాగాలి అంటే మన ఆత్మ రక్షణలో ఉన్న ఉండాలా ఆయన ఇచ్చిన రక్షణ మనం పోగొట్టుకోవద్దు దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలంటే మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ ఎట్లా అంటే మనకు ఎఫెక్షన్స్ సెకండ్ చాప్టర్ లో మనకు ఉంటది ప్లీజ్ ఆ క్రీస్త వేసిన ముఖ్యమైన మూలరాయి కదా ఆ మూలరాయి మనం ఉండాలా ఎందుకంటే అపోసలు ప్రవక్తలు వేసిన పునాది మీదనే మనం కట్టబడి ఉండాలా అంటే అపోసలు ఆ ఇంకా ప్రవక్తలు వేసిన పునాది మీదనే మనం కట్టబడాలా ఎట్లా కట్టబడతాం ఈ వాక్యం ద్వారానే ఎందుకంటే చూడండి అపోసలు ప్రవక్తలు వీళ్ళంతా దేవుని యొక్క ఆత్మ పొందుకొని ఆయన సత్యాన్ని అన్నికలకు ప్రకటింపజేసేందుకు పన్నెండు దేశాలకు వెళ్ళిపోయింది సో ఈ రోజు కూడా వాళ్ళ వాళ్ళ ఆత్మని వాళ్ళు ఎట్లా కాపాడుకున్నారు ఆ కాలంలో ఆ కోసరు ఆ శోత ప్రకటన చేసిరు భూ మనము వాక్యం ద్వారా మనం చెప్పుకుంటాము కదా అంటే వాళ్ళు అంత సేవ చేసిరు వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకున్నారు అంటే వాళ్ళ ఆత్మీయమైన జీవితం నుంచి చూడండి ఎంత స్థిరమైన పునాది మీద వాళ్ళు కట్టబడినారు అంత స్థిరమైన పునాది మీద వాళ్ళు కట్టబడినారు స్థిరమైన పునాదియే కదా ఏసు ప్రభు వాళ్ళ యొక్క పునాది మీదనే వీళ్ళందరూ కట్టబడినారు అంటే వీళ్ళంతా బండ మీద కట్టబడిన సో మనం కూడా మీద కట్టబడాల ఆ స్టెప్ బై స్టెప్ మనం గ్రోత్ కావాలా మన ఆత్మ జీవితంలో ఇంకా ఎదిగింపబడాలి అంటే ఇదే మనకు సరైన పునది అంటే వాక్యము ఈ వాక్యం అనేది మన హృదయంలో నాటబడలా ఆ వాక్యం కూడా మన అంటే దేవుని యొక్క పరిశుధాత్మ పొందుకుంటేనే ఇవన్నీ మనలో ఉంటాయి కదా చాలా మంది ఆ దేవుని యొక్క పరిశుధాత్మ లేకుండా ఆ సువాత ప్రకటన చేయడానికి వెళ్తుంటారు ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిచిన విధమే దగ్గర దగ్గర దేవుడు బయలుపరిచి కూడా త్రీ మంత్స్ నుంచి నాకు పరిశుధాత్మ విషయంలో బయలుప బయలుపరుస్తున్నారు దేవుడు సో అందుకే ఆ చెప్పే ప్రతి వాక్యం కూడా నాకు ఆ విధంగానే అర్థమవుతుంది అందుకే ఆయన అంటుంది కదా ఎవరు ఆయన పరిశుధాత్మ పొందుకోమంటున్నారు ఆయన సత్యాన్ని అనేకులకు ప్రకటింప వీళ్ళు కూడా కదా ఆ కూడా ఆ దేవుని ఆత్మ పొందుకోక వాళ్ళు దేవుని సేవ చేయడానికైనా వెనుక కొంచెం భయపడ్డరు అట్లా ఇట్లా తెలుసు కానీ దేవుని యొక్క పరిశుధాత్మ వాళ్ళు పొందుకున్నాక వాళ్ళు సత్యాన్ని ఎట్లా ప్రకటింపజేస్తారు చూడండి భూ సల క్రింద వాళ్ళు చేసే స్వార్త వాళ్ళు ప్రకటన చేస్తే అంత విలువైన వాక్యాన్ని వాళ్ళు అట్లా ప్రకటింపజేసిన దేవుని యొక్క సత్యని అంటే ఆయన ఆత్మ వాళ్ళు పొందుకున్నారు జీవాత్మ వాళ్ళు పొందుకున్నారు జీవాత్మ అంటే ఏంది దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు జీవము కదా మనం చనిపోయినాక కూడా మన ఆత్మ చావదు కదా చాలా నాకు ఒక్కసారి డౌట్ అనిపిస్తుంటుంది క్వశ్చన్ వేద్దామని అనిపిస్తుంటని నేను ఎప్పుడు వేయలేను నేను ఒకటే అనుకుంటా దివ ప్రతిదీ ఆత్మగా మీరు తెలుసుకోమంటున్నారు ఆత్మలో మేము ఇంకా ఎదిగింపబడాలా ముందుకు సాగల నడుచుకోవాలా మరి మీ యొక్క పరిశుద్ధత మాల్లో ఉంటేనే ఇవన్నీ మేము చేయగలుగుతాం ప్రేవుని అడుగుతా అట్లా దేవుడు దేవుని యొక్క పరిశుభాత్మకత మనకి నింపుతుంటేనే ప్రతి వర్డ్స్ మనం అర్థం చేసుకోగలుగుతాము స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తాము అంటే పొద్దున మనము ఇల్లు కట్టలేము కదా దానికి ఒక రూల్స్ ఉన్నాయి దానికి ఒక రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇల్లు ఎట్లా ఎట్లా నడుచుకోవాలో సో ఈ వాక్యము కూడా దేవుని యొక్క వర్డ్స్ కూడా మనకి ఏం నేర్పుతుంది ఆ కరెక్ట్ వే ని చేసుకోమంటుంది ఆ స్థిరంగా మనం ఉండాలా స్టాండర్డ్ గా మనం ఉండాలా అప్పుడైతేనే మనము ఆ పడిపోకుండా స్థిరంగా మనము ఉండగలుగుతాము ఎట్లా అంటే ఆయన వాక్యము మనకి ఎట్లా ఒక షీల్డ్ లాగా అనమాట కదా ఆత్మ కడిగా మనం ధరించుకోవాలంటే ఇదే దేవుని యొక్క పరిషత్మ మనం ధరించుకుంటుందంట ప్రతిది మనం అన్నింటిలో విజయం పొందుతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది నాకు అదే విచిత్రం అనిపిస్తుంది ఆ ప్రవక్తలు వీళ్ళు ఎట్లా కట్టబడినారు వీళ్ళు వాళ్ళ లైఫ్ ని శాక్రిఫైస్ చేసుకున్నారు అని నాకు చాలా ఉండే ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది అదే ఇప్పుడు లోకంలో ఎక్కడ చూసినా ఇంకా గోపజనని ఇంకా టైం వచ్చేసింది ఆ హతసాక్షులు అయ్యే వాళ్ళు ఉంటారు కానీ విజయం మాత్రం పొందుతూనే ఉన్నారు కాబట్టి నాకు అదే అనిపిస్తుంది వీళ్ళందరూ ఇంత బాగా కట్టబడి ఉన్నారు ప్రభా మీ యొక్క ఫౌండేషన్లు సో మేమందరం కూడా ఆత్మీయంగా అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకుంటేనే ఫౌండేషన్ మనం స్థిరంగా ఉండగలుగుతామని చెప్పగలుగుతామన్నమాట దేవుడు ఎందుకంటే లాస్ట్ ఆత్మీయమైన జీవితము ఆత్మగా మనం ఎట్లా ఉండాలా మనకు ఉండే క్వాలిటీస్ ఏంటో లాస్ట్ అది చూసుకొని క్లోజ్ చేసేసుకున్నాము అన్న ఫస్ట్ థీమోతి ఫోర్ ఎయిట్ ఒకసారి చదవండి చదువుతున్నా సిస్టర్ ఫస్ట్ థిమోతి ఫోర్ ఎయిట్ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవును ని దైభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దనంతో కూడా నదై నందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరం అవును మళ్ళీ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దనంతో కూడిన దై నందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరం అవును చూడండి ఇక్కడ మనకు చదివినప్పుడు అర్థమైంది అంటే శరీర విషయమైనా సాధకము అంటే శరీరంతో నువ్వు వేది చేసినా అది కొంతకాలం వరకే ఉంటుంది ఆత్మీయంగా వేది చేసినా అది ఎప్పటికీ యూస్ఫుల్ గానే ఉంటుందని క్లియర్ గా చెప్తున్నమాట అంటే షార్ట్కట్ గా క్లియర్ గా చెప్పాలి అంటే ఇంకా అదే డైరెక్ట్ గా చెప్పాలంటే నువ్వు శరీరకరం తోటి ఎన్ని పనులు చేసినా ఏది చేసినా అది హాఫే ఉంటది దానికి ఇంకా స్టాండర్డ్ అనేది లేదు సో ఇక్కడ వాక్యం ఏంటంటే ఆత్మ నీ ఆత్మ చేత ఏదైతే పని చేస్తావో ఇంకా ఏ పని చేసినా అందులో కంప్లీట్నెస్ అనేది ఉంటది సక్సెస్ఫుల్ అనేది ఉంటది స్టిల్ ఎండ్ ఆఫ్ ది వరకు రీచ్ అవుతూనే ఉంటావు ఎందుకంటే ఆత్మ మనల్ని అట్లా నడిపిస్తుంటది దేవుని యొక్క పరిశుద్ధత్వ మనలను అన్నిట్లో యూస్ఫుల్ లాగా నడిపిస్తూ ఉంటది అందుకే ప్రతిదీ నేర్చుకోమని చెప్తాం ఇక్కడ అన్న ప్రతిది అన్నిట్లో ఉండాలి అన్నిట్లో నేర్చుకోవాలంటాడు ఎందుకంటే మన తండ్రి కూడా కదా ఆ అన్నిట్లో వర్దలు విన్నాడు ఆయన అన్నిట్లో ఆయన సేవ జీవితంలోనే మరి ఆయన శిల్వ పొందిన విషయంలోనే కానీ అన్నిట్లో దేవుని యొక్క సత్యం ప్రకటన చేసినప్పుడు కదా ఆయన మూడు రోజులు పాటించినాడు తండ్రి లాగా కుమారుని కూడా ఆయన చూపించినాడు కదా యాజ్ అ కామన్ పర్సన్ గా కూడా ఆయన చూపించింది అంటే ఆయన అక్కడ దేవుని లాగా చూపించినాడు ఇంకా యాజ్ ఎ కామన్ పర్సన్ గా ఉండి కూడా ఈ వరల్డ్ లాజ్ ఎ కామన్ పర్సన్ గా ఉండి కూడా ఎంత పరిశుద్ధతగా ఉండాలో కూడా చూపించాడు ఇంకోటి ఏంటంటే తండ్రి లాగా ప్రతి విషయంలో ఆదరం ప్రతి ఆత్మకి ఎట్లా సమాధానం పరచాలా వాళ్ళని ఎట్లా సంతోష పెట్టాలా ప్రతి దాంట్లో అయినా ఆ పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటాడో అట్లా కాపాడుకుంటా కూడా వచ్చాడు అనమాట ప్రతి రోజు ఆయన పాటించడు మళ్ళా అన్నిట్లా చూసుకుంటే దేవుడు ఆ ప్రతి దాంట్లో విజయం పొందినడా అని ప్రతి వాక్యలో మనకు తెలియజేయబడుతుంది మ్యాథ్యూ మార్క్ లుక్జాన్ లో సో అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏమంటుందంటే ప్రతిదీ మీరు నేర్చుకోండి అన్నిట్లో యూస్ఫుల్ అవుతారు ఇంకా ఆ జీవ విషయంలోనే కానీ రాబో జీవము విషయంలోనే కానీ వాగ్దానం కుదిరినదై అది అన్ని విషయంలోనే ప్రయోజకరము అవును సో ప్రతి ఎవ్రీథింగ్ లో మనం యూస్ఫుల్ గా ఉండాలంటే కేవలం ఆత్మనే ఆ ఆత్మ ఏం అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మనే అనే పరిశుద్ధాత్మనంట మనలో ఉంటానంట ఎల్లప్పుడూ మనం వెలుగుతూనే ఉంటాము అనేకులకు సత్యని ప్రకటింపజేస్తాము ఆయన ఇచ్చిన పని అదే కదా ఇక్కడ ఫస్ట్ కొరింత్ నైన్ లో మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఎందుకు వినలేకపోతున్నాం అంటే ఇదేనంట కారణము అంటే నువ్వు శరీరానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే నువ్వు చూడలేవు నువ్వు వినలేవు నువ్వు ఆత్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే నువ్వు చూడగలుగుతావు అనేకులకు బోధించగలుగుతావు అన్నిట్లో యూస్ఫుల్ గా ఉంటావు ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్ అవుతూనే ఉంటుంది విశ్వాసంలో కూడా మన స్థిరంగా ఎదుగుతూనే ఉంటాము సో ఆత్మకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే గలెక్షన్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ అయిపోయింది జీవించిన వారం అయితే మీ ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము ఒకరినొకరముదో మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము సో ఇక్కడ ఇక్కడ తెలియజేయబడుతుండీ మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అని అంటున్నారు జీవించిన వారం ఆత్మను అనుసరించాల అంటే ఆత్మను అనుసరించాలంటే ప్రతి ఆత్మనే మనం దేవుని సన్నిధికి నడిపించాలంటే ఫస్ట్ ఎట్లా ఉండాలంటే మనం కరెక్ట్ గా ఉండాలని చెప్తున్నా వాక్యము సో ఆ నేను కరెక్ట్గా ఉంటేనే మీకు ప్రకటింపగలుగుతున్నాను నేను కరెక్ట్ లేకుండా మీకు ప్రకటన చేస్తుంటే ఆ వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళదు అని నాకు అర్థమైంది అందుకే దేవుడు ఆత్మని మనం దేవుని యొక్క పరిశుధత్మ మనం పొందుకున్న వారిమే వాక్యం చెప్పడమే కాదు దాని ప్రకటన నడుచుకొని అనేకులకు ఆ ప్రతి ఆత్మని జీవింపచేయాలి అని అంటే సో మనం అన్నిట్ల క్రమంగా ఉండాలి సో ఎవ్రీ ప్రతి దాంట్లో మనం ఈక్వల్ గా ఉండాలా అన్నిట్లో క్రమంగా ఉండాలి స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదుగుతూనే ఉండాలి ఆత్మలు స్టెప్ బై స్టెప్ ను ఆత్మలు ఎదగాలి అనంటే జీవించిన వారి ఆత్మను అనుసరించాలా అంటే మనం జీవించే వారి మనం ఎల్లప్పుడూ ఆత్మ చేత జీవింపబడాలి అని అంటే ఎవ్రీడే విడే వర్డ్ ఆఫ్ గాడ్ కదా ఈ వర్డ్ మనకు ఉంటేనే మనం జీవింపగలుగుతాము ఈ వర్డ్ మన దగ్గర లేకపోయి ఉంటే మనము చచ్చిన వర్లాగానే ఉంటాం అందుకే ఆయన అంటుడు కంపల్సరిగా స్వాత్విక ఆయన ఏమనడు శక్తిగల వాక్యాన్ని స్వాతికంతో అంగీకరించమన్నారు కదా అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్వాతికరింప్ర ప్రతి విషయంలో మనం తగ్గించుకొని అన్నింటి మనము తగ్గింపబడి ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఇంకా క్రమం క్రమంగా నడుచుకుంటూనే ఉండాలన్నమాట ఎవరికి మనము ఆ ఎట్లాంటి హానికరంగా ఉండద్దు ప్రతి వాళ్ళకి మనం యూస్ఫుల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బాధతో మన దగ్గరకు వచ్చిన అంటే కంపల్సరీ సమాధానం పడే వెళ్ళాలా ఆయన కంపల్సరీగా సమాధానం పడి వెళ్ళాలి అనంటే నీలో ఏముండాలా దేవుని యొక్క ఆత్మ ఉంటేనే ఆయన బాధ నీకు అర్థమవుతుంది నేను ఇవాళ ఇందులో చదివిన అనుకుంటా యోహన్స్ వార్తలో ఏడుగురు హస్బెండ్స్ ఉంటారు కదా ఆ స్త్రీకి ఆ వాక్యం ధ్యానిస్తున్నాను ఇది సిక్స్త్ చాప్టర్ను ధ్యానిస్తున్న ధ్యానిస్తున్నా అందులో దేవుడు ఏమనంటే పెళ్లి కానీ వాడు విషయంలో ఆ లాస్ట్ కి అని నేను చదివిన అది నాకంత అంత క్లియర్ గా గుర్తుకు రావట్లేదు చదివిన అయితే నాకు అప్పుడు ఆ వాక్యానికి నాకు ఎట్లా అనిపించిందంటే పౌలు విషయంలో దేవుడు జ్ఞాపకం చేసిండు పౌలు కూడా దేవుని యొక్క సత్యని అనేకులకు ప్రకటింపజేసిండు ఆయన సత్యని అనేకులకు చెప్పిండు ఆయన ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు పౌలుగా మార్చబడినడు మళ్ళీ ఆయన కూడా మ్యారేజ్ చేసుకోలేదు కదా అందుకే ఈ రోజు ఆయన ఒక దేవుడు అక్కడ వాళ్ళొక రాజ్యంలో స్థానం ఇచ్చిన గాని నేను ఆలోచన చేసినా అయితే నాకు అనిపించింది ఆ ఎందుకు ప్రభావ వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అసలు ఏడుగురు అయిపోయినాక మళ్ళా దేవుడు అక్కడ ఏమని చెప్తారంటే అంటే తండ్రి అని వాళ్ళు మర్చిపోయినారంట దేవుని యాజ్ ఏ ఫాదర్ గా వాళ్ళు మర్చిపోయినారని ఉంటుంది అంటే ఇంకా మీరు శరీరకంగానే ఆలోచిస్తున్నారా ఇంకా ఆత్మీయంగా ఆలోచించకుండా అన్నట్లు ఆ వర్డ్స్ వస్తాయట అంటే నేను దాన్ని అర్థం చెప్తున్నాను ఆ ఎందుకంటే నేను దబ్బ దబ్బ చదివేసి క్లోజ్ చేసిన వేరేది చూసుకుందామని అట్లా నేను అందుకే నేను క్లియర్ గా చెప్పలేకపోతున్నా సో ఆ విధంగా నేను అనుకున్నా దేవుడు మళ్ళీ పావులు మ్యారేజ్ చేసుకోలేక నేను ప్రకటింపజేసిండు మరి ఆయన అన్నిట్లా ఎట్లా చూసినా అంటే ఆయన కూడా యాజ్ ఏ కామన్ పర్సన్ కదా దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడు దేవుని యొక్క సత్యని ప్రకటింపజేసిండు నాకు అప్పుడు అనిపించింది ఆ జేమ్స్ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ చదివినప్పుడు మరి ఆయన కూడా ఎట్లా అన్నిటిని భరించినడు ఇప్పుడు యువనస్తుల విషయంలో మనం చూసుకుంటే ఈ కాలంలో అపవిత్రత చాలా ఎక్కువైపోయింది కదా ఇప్పుడు మనం ఎక్కడైనా స్కూల్స్ లోనే కానీ కాలేజెస్ లలోనే కానీ బస్ అరౌండేషన్లలోనే కానీ బస్ స్టాప్ లోనే కానీ ఎక్కడ చూసినా యవనసలు చాలా తప్పులు చేస్తున్నారు వాళ్ళ చూపు ద్వారా వాళ్ళ మాటల ద్వారా ప్రతిదీ ఎట్లా చెప్పడానికి నాకు అసహమనిపిస్తుంది కానీ వాళ్ళు చేసే విధానం అట్లా ఉంది నాకు అదే అనిపించింది పౌలు కూడా దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాక దుస్తుడు కూడా ఎంతో శోధన పెట్టింది కానీ ఆయన ఎక్కడంటే ఆత్మంగానే పరిగెత్తినాడు కానీ ఎక్కడ శరీరకరంగా చూపించుకోలేడు ఎందుకంటే ఎప్పుడైతే అనే శరీర రకమైన జీవితాన్ని ఆయన త్రొక్కేసుకున్నాడో తర్వాత ఆయన ఆత్మీయని ఎప్పుడైతే బలపడాడో దేవుని పరిశుద్ధత్మ చేత అప్పటి నుంచి అనే సువాత ప్రకటన విపరీతంగా చేసిండో గంభీరంగా దేవుని సత్యాన్ని ప్రకటింపజేసిండు సో ఆయన ఎందుకు అంతగానం చేసిండే ఇదే క్రమం ఆయన నడుచుకున్నాడు ప్రతి దాంట్లో నేర్చుకున్నాడు ఒక్కొక్క అన్నిట్లనే నేర్చుకున్నాడు అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఆత్మీయలు అంత బలపడి అని సో ఇది కూడా దేవుడు అదే చెప్తున్నామంట మన ఆత్మను అనుసరించి జీవించిన వార్యమైతే ఆత్మ అనుస అనుసరించి క్రమంగా నడుచుకోవడం ఇంకా లాస్ట్ కి ఈ గలిషన్స్ ఫైవ్ ట్వంటీ టూ లో మనకు ఉంటది ఆత్మ విషయం లేని ఏ విధంగా ఉంటుందో ఇక్కడ నేర్పుతుంది అంటే ఆత్మకి కావాల్సిన క్వాలిటీస్ ఇక్కడ ఉంటది అయితే ఆత్మ వల్ల మేము ప్రేమ సంతోషము సమాధానము ఇంకా దీర్ఘశాంతము దళవృతము మంచితనము విశ్వాసము స్వాధీకము ఆశ ఇవి నైన్ థింగ్స్ మనలో ఉండాలా అని చెప్తుంది ఈ నైన్ థింగ్స్ మనలో ఉండాలి అనంటే ఆ ఫ్రూట్ఫుల్నెస్ మనలో ఉండాలి అనంటే ఆ డెఫినెట్ గా పరిశుద్ధత్వం పొందుకుంటది ఈ ఫ్రూట్ఫుల్నెస్ మనకు అక్కడ దేవుడు ఏడుస్తాడు అనమాట నేను ఇందాక చెప్పినాను కదా యోహన్ సత నేను చదివినప్పుడు ఆ ఏడుగురు స్త్రీలు ఉంటారు తర్వాత పెళ్లి కాని వాళ్ళు వాళ్ళు ఒక ఎంజిల్ తో దేవుడు ఈక్వల్ అనేది ఇచ్చినారు అక్కడ దేవుడు కూడా ఏడుస్తాడు అనమాట ఆ విషయంలో అప్పుడు అక్కడ ఉన్న ఆ లాజర్ విషయంలో అనమాట రైట్ లాజర్ చనిపోతారు కదా ఆ మా ఆమె వస్తుంది కదా మాత్ర వచ్చి ఇంకా దేవుని దేవుని చని దగ్గర ఆమె అడుగుతుంది తను చనిపోయినాడు ఆయన ఫోర్ డేస్ అవుతుంది ఇంకా లేవలేదని అక్కడ దేవుడు ఏడవడం ఉంటదనమాట అంటే దేవుడు చూడండి ఎంత ప్రేమించినడు మనుషులని ఈ వాక్యం నాకు ఎక్కడ అర్థమవుందంటే గణేష్ ఫస్ట్ కొర టూ నైన్ లో అర్థమైంది ఎందుకంటే ఆయన ప్రేమించినంత కనము ప్రేమించిండు లాజర్నీ లేపిండు దేవుడు కరెక్టే నాకు అక్కడ మంచి అనిపించింది ఎట్లా దేవుడు కూడా ఏడ్ అంటే ఆయన ఆత్మ చూడండి ఎంత సెన్సిటివ్ అని తెలియజేయబడుతుంది అంటే ఒక ఆత్మ ఏడుస్తుందంటే ఆయన కూడా ఏడుస్తాడు వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే దేవుడు కూడా సంతోషపడతాడు కదా నిన్ను తిరితే నన్ను తిట్టినట్లే నిన్ను తృణీకరిస్తే నన్ను తృవనీకరించినట్లే అని దేవుడు అంటారు కదా నాకు ఆ వర్డ్ అక్కడ అర్థమైంది ఎందుకంటే అదే మెయిన్ థింగ్ దేవుడు కూడా ఏడుస్తుంటాడు ప్రతి ప్రజలు ఏమంటారు అంటే ఈయన ఎంత కన్నీటిగా ఆరుస్తున్నా చూడండి అని అంటాడు మీరు చదవండి ఒకసారి యోహన్ చువార్తల సిక్స్త్ చాప్టర్ సెవెంత్ చాప్టర్ చదువుకుంటారండి మీకు అక్కడ అర్థం అవుతుంది సో నాకు అప్పుడు అర్థమైంది ఆయన కూడా అంతా కన్నీటి విడిచినాడు యేసుప్రభు ఆ విషయంలో కన్నీటి విడిచినాడు యాజ్ ఏ లాజర్ చనిపోతే కూడా ఆ మాట చెప్పినప్పుడు ఆయన కళ్ళకించి ఏడుపు ఆయన కన్నీళ్ళు అట్లా కారినాయి ఆయన ఒకటే విశ్వాసం ఉందా అమ్మా అని ఆ విశ్వాసం మళ్ళీ తిరిగి తిరిగి లేచిన పోటీస్ అయినాక అంటే దేవుడు లేపినాడు సో అక్కడ కూడా పునరుత్వం కోసమే మాట్లాడబడుతుంది ఆత్మ విషయంలోనే మాట్లాడబడుతుంది ఇక్కడ కూడా దేవుడు వాక్యంశంలో మాట్లాడుతున్నాడు సో మన ఆత్మని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలా ఎట్లా మనం ముందుకు సాగాల అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిస్తున్నమాట ఎందుకంటే ఈ లాస్ట్ డేసెస్ ల ఆత్మీయమైన పరిస్థితి ఎవరిస్తుందో ఎవరికి తెలియదు సో ఎవరు ఆత్మ ఎట్లా ఉందో దేవుని అడగండి దేవుడు బయలుపరుస్తాడు కంపల్సరిగా మన ఆత్మని మనము ఎట్లంటే మనం రక్షింపబడిన వారం కాబట్టి ఆ రక్షణను పోగొట్టుకోకుండా మనం గట్టిగా పట్టుకోవాలి అంటే ఎవ్రీడే మనం ఎట్లంటే క్రమం క్రమంగా ఆత్మని మనము ఆ గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దుస్తు సమయము కాబట్టి అది ఎట్లా మనం నన్ను కొట్టాలని చూసినా వాటికి అవకాశం ఇవ్వధించి మనము ఎందుకంటే మన నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలా మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలా ప్రతి వాళ్ళతో మాట్లాడినా మంచిగా ఉండాలా ఎట్లా అంటే కొండములాడే నాలుకలు మనకు ఉండద్దు అనే దేవుడి వాక్యం చెప్తుంది ఎందుకంటే అవంతా పక్క సంబంధించిన వారికే అలాంటి గుణగణలు ఉంటాయి వాళ్ళు వేరితనంగా ఉంటారు దేవుడు ఇచ్చిన ప్రతి వాక్యము ఏది వచ్చినా అది వాళ్ళు అంగీకరించారు శరీరకరంగా ఉన్నవాళ్ళు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ వివేచిస్తారు ప్రతిదీ ఆత్మ దేవుని యొక్క వాక్యం ఏ విధంగా చెప్తుంది విద్యతగా కలిగి నడుచుకుంటారనమాట ఈ వర్డ్స్ దేవుని బలపరిచినాడు మీ మధ్యలో షేర్ చేసుకున్నాను ఎందుకంటే ప్రతిదీ ఆయన మూలంగా వస్తుంది కాబట్టి మనం అన్ని సహించాలి ఎందుకంటే ప్రతి బాలకి ఆయనే ఎట్లాంటి విశ్వాసంలో ఆయన పరీక్ష చూస్తున్నారనమాట ఎందుకంటే నేను కూడా మొన్న రీసెంట్ గా హెడ్ ఎక్ వస్తుందండి నేను నార్మల్గా పడుకున్నాను పండుకున్నాక ఈవినింగ్ అవర్స్ అయ్యి ఎట్లా వెళ్తుందంటే మా బాబు ఆరుస్తున్నాడు మా వారు మా బాబుతో ఆడుకోడు అవన్నీ నాకు వినబడుతుంది నేను పండుకున్నాను కానీ మెల్కతోటే ఉన్నా కళ్ళు మాత్రమే మూసుకున్నా నాకు సాండ్స్ అన్ని వినబడుతున్నాయి జస్ట్ ఎట్లా అంటే కాన్షియస్ గా కళ్ళు మాత్రం క్లోజ్ అయిపోయాయి అన్ని వినబడుతున్నాయి నాకు వీళ్ళ ఆటలు వీళ్ళు ఏం ఆడుతున్నారు ఇవన్నీ నాకు తెలియజేయబడుతుంది అంటే వినిపిస్తుంది నేనేం చేస్తున్నా అంటే వీళ్ళు ఆడుస్తున్నారు కదా ఆడుతున్నారు కదా మొన్న రీసెంట్ గా సండే రోజు అన్నమాట లాస్ట్ వీక్ ఇంకా నాకేమనిపించిందంటే దేవుని యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆ టైంలో కళ్ళు మూసుకొని తలని వస్తుంది నేను దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకంటే దుష్టుడు మనల్ని ఎక్కడ పడేస్తాడు అంటే తలంపుల చేతనే పాడేస్తుంటున్నాడు ద్వారానే మనం మోసపోతుంటారు ఎట్లంటే హృదయం చాలా ఘోరమైనది కదా అది ఎట్లా ద్వారానే అయితే తలంపుల ద్వారా దుష్టుడు ఏదో మైండ్ డైవర్ట్ చేసేస్తుంది నేను ఏం చేస్తున్నానంటే దేవున్ని నువ్వు వాక్యం ఇచ్చును నీ దేవుడైనా ఏవో అని నేను నేను తప్ప వేరొక దేవుడిని కొండకొద్దాను అంటున్నాను ఇంకా నేను ఏది ఇష్టపడినా అది విగ్రహం లాగా వచ్చి కూర్చుంటాడు ప్రభావ అందుకే ప్రభా నావి ప్రతిది సమస్తము ఏమున్నా నా నుంచి ఎవరిథింగ్ నేను నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ప్రభా నేను ఇట్లా నేను దేవునితో నేను మూసుకొని హెడేక్ వస్తున్నాను ఆయనతో నేను సంభాషించుకుంటున్నా ఆయనతో నేను మాట్లాడుకుంటున్నా అయితే నేను ఏం చేస్తున్నా వీళ్ళ సౌండ్ వినబడుతుందని కొంచెం ఇట్లా కళ్ళు తెరిస్తున్నా లైట్గా ఎందుకంటే కాన్షియస్ లో ఉన్న ఈవినింగ్ టైమే కదా ఫోర్ ఫోర్ సిక్స్ లోపల్ని నేను కొంచెం ఒరిగిన అనమాట స్కూల్ నుంచి రాగాని ఆ సండే మండే కాదు సండే రోజే సో పడుకున్నా నాకు అన్న చెప్పింది అన్న చెప్పిన వర్సెస్ నాకు కొన్ని జ్ఞాపకం వచ్చాను అయితే కళ్ళు అన్న అంటారు కదా సైతలు మన చుట్టే తిరుగుతుంటాయని అది నేను చూసిన ఎట్లా అంటే కదా మీ మీ కనిపించట్లేవు కానీ అలాంటి అనుభవం దిగుడు ప్రతి వాళ్ళకి ఇస్తుంటారు అది అనుభవం వస్తుంది కంపల్సరీ వస్తుంది ప్రతి వాళ్ళ అనుభవం పొందుతారు అని అన్నారు కదా ఆ అనుభవం దేవుడు నాకు ఇచ్చినాడు ఎట్లంటే నేను పండుకున్న వీళ్ళు సౌండ్ వింటున్నాను కళ్ళు తెరిచిన మీరు అంటారా అవి నిజంగా నేను అన్న చెప్పినప్పుడు నేను అనుకున్నా అమ్మా అని అనుకున్నాను కానీ అది రియల్ గా నాకు కళ్ళు కనిపించేసరికి అప్పుడు నేను నమ్మిన నిజమే ఇవి మన మధ్యనే అంటే దుష్టుడు ఎక్కడో తిరగడు మన చుట్టే తిరుగుతుంటాయి అవి మన చుట్టే తిరుగుతుంటాయి ఎందుకంటే మన వాక్యంలో ఉంటుంటాయి మన ప్రార్థనలు ఉంటుంటాయి అవి మనం పడేయడానికి చూస్తూ ఉంటుంటాయి అనమాట అయితే నాకు అప్పుడు అనిపించింది అమ్మాయి అంటే నేను వాటిని చూసినప్పుడు నేనేం భయపడలే చూస్తున్నా ఏం చూస్తున్నాయి అవి ఎట్లా తిరుగుతున్నాయని నేను చూస్తున్నా నాకు భయం ఏం అనిపించలే ఎందుకంటే అవి అంత హైట్ ఉన్నాయి బ్లాక్ గా ఒక నీరులాగా ఉన్నాయి అవి సైతాన్ చూడడానికి అవి నీడలాగా ఉన్నాయి ఆ ఈవినింగ్ టైమే కదా ఇంకా నాకు విండో వెలుగు ఒకటి కనిపిస్తుంది నేను లైట్ ఏమి ఈవినింగ్ టైమ్ ఫోర్ ఫైవ్ కి నాకు అట్లా క్లియర్ గా కనిపిస్తున్నాయి దాని నీడలు అవన్నీ గోడల మీద అవి తిరుగుతుంటే అవి స్లోగా తిరుగుతున్నాయి అందరి చుట్టూ అప్పుడు నాకు అన్న చెప్పింది కరెక్టే ఎందుకంటే అది అనుభవం ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు సో అనుభవం అన్నకి జరిగింది కాబట్టి అన్న మనకు చెప్పినాడు ఎందుకంటే ప్రతి వాళ్ళు బలపడుతున్నారు ఆ అపవిత్రాత్మ తిరుగుతున్న ఈ మధ్య కాబట్టి ఈ అపవిత్రాత్మల నుంచి మనం తప్పించబడాలి అని అంటే మనము ఆ దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలా ఆయన పరిశుద్ధత అంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే కదా ఆయన వాక్యం మన ఆ హృదయ నాటబడి ఉంటాయి నాకు అప్పుడు అట్లా అర్థమైంది అప్పుడు నాకు అనిపించింది చూడండి అవి ఎట్లా ఉన్నా ఏది చేసినా మనల్ని ముట్టలేవు అవి సో మనల్ని ముట్టలేవు కానీ మన కుటుంబంలో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మనకి ఏం చేస్తుందంటే శోధనలు పెడతా ఉంటాయన్నమాట సమస్యలు ప్రతి ఎట్లాంటి సమస్యలు ఎక్కడ పోయిన ఎలాంటి సమస్యలు పెడుతుంటాయంటే ఇంకా వాటి నుంచి మనం దూరం అయిపోవాలా దేవుడి నుంచి అని చేస్తాయి కానీ అవి ఎంత చేసినా దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉంది కాబట్టి ఆయన వాక్యం మనలో ఉంది కాబట్టి మనం విజయంగా పొందగలుగుతున్నాం లేకపోతే మనం పడిపోతుండే ఎందుకంటే శరీరానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వట్లే మన గ్రూప్లో ఉన్న ప్రతి వాళ్ళు ఆత్మకి ప్రిఫరెన్స్ ఇస్తారు అందుకే ఆత్మీయమైన జీవితం అంత ఇంపార్టెంట్ అందుకే ఆయన అంటాడు అక్షయమైన ఆహారం కోసం కడమ వెతుకమంటారు కదా దానికోసమే కష్టపడమంటారు దేవుడు అందుకే వాటి కోసమే ఏమన్నా కష్టపడాలా వాటి కోసమే మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన దేవుడు చెప్పిండు ఆ పరలోకం నుండి వచ్చిన ఆహారము మోసమికి ఇవ్వలేదా అన్నారు కదా మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు నా తండ్రి పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాను అంటే నిజమైన ఆహారం ఎవరో కాదు ఏసుప్రభే ఆయననే మన కొరకు వచ్చిండు నిజమైన ఆహారము అంత మంచి అవన్నీ వదిలేసుకొని ఈ లోకం మీదకి ఆయన నిజమైన ఆహారము ఏసుప్రవే కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకం వచ్చి మన ప్రతి పాప కడిగివేసి ఆయన మనకు విజయం ఇచ్చి ఆయన మంచితనము మన చేతిలో పెట్టేసి ఆయన గుడ్ విల్ ఏదైతే ఉందో ఈ లోకంలో వదిలేసిపోయినాడు ఎవరైతే ఆయన గుడ్ విల్ ని పట్టుకుంటారో ఆయన మంచితనాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఉంటారు వాళ్ళు మాత్రమే ఆ యొక్క గుంపులు ఉంటారు లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులు ఉంటారని ఈ రోజు నాకు దేవుడు బయలుపరిచినాడు ఈ వాక్యము ఎక్కడ అంటే నేను ఏషియా గ్రంథం చదివినప్పుడు ఆయన నాకు బయలుపరచాడు ఒక్కసారి ఏషియా గ్రంథం చూసుకొని క్లోజ్ చేసేసుకుందాము ఏషియా ఫార్టీ ఫైవ్ ఎయిత్ వచ్చిన చదవండి అన్న ఒక్కసారి ఐజియా ఫార్టీ ఫైవ్ ఎయిత్ అన్నా ఆకాశ మండలంలో నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావృక్షమా వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాకవానకు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను ఆకాశ మండలంలో నీతిని కురిపించినట్లు అని ఆకాశ మండలంలో నీతిని కురిపించినట్లంటే ఆకాశ మండలం అని అనుకు చాలా మంది ప్రకృతి విధంగా ఆలోచన చేశారు కానీ ఆకాశ మండలం అన్నప్పుడు అదే లక్ష నలభై నాలుగు వేల మంది ఎందుకంటే ఆయన చూజ్ చేసుకున్న ఆయన బిడ్డలు అన్నట్లా ఆకాశం అన్నప్పుడే ఆకాశ మండలం మంది నీతిని కురిపించినట్లు అంటే దేవుని యొక్క సత్యాన్ని ఆయన కురిపిస్తాడంట దేవుని యొక్క సత్యాన్ని ఆయన కురిపించడం ఎట్లా అంటే ఆయన పరిశుద్ధాత్మ మనకు కురిపించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడంట ఈ భూమి మీద ఉన్న శరీర శరువులను విడిచి రక్షణ ఫలించినట్లు భూమిని నీతిని ఫలించి అంటే చూడండి ఇక్కడ నేను ఎట్లా అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నా లక్ష నలభై మంది దేవుని యొక్క సత్యని అనుసరించి ఆయన పరిశుద్ధత పరిశుద్ధాత్మను పొందుకొని ముందుకు సాగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సత్యని ప్రకటింప వాళ్ళ హృద్యం నెలకి దేవుని యొక్క సత్యం నాటబడుతుంది అంటే భూమి అంటే గొప్పజనమే కదా ఇప్పుడు గొప్పజనకి వెళ్ళి దేవుని యొక్క సత్యాన్ని మనము ప్రకటింపజేసినట్టే వాళ్ళు వింటారంటే ఒక టైంకి ఇప్పుడు నువ్వు లక్ష నలభై మంది గుంపులో ఉంటేనే అంటే మనం అందరం పరిశుద్ధతలో ఉంటేనే ఆ అంటే లక్ష నలభై మంది పరిశుద్ధులే కదా ఆ పరిశుద్ధులు మనం ఉంటేనే అప్పుడు మనం ఎవరికి సువాత ప్రకటన చేసినా వాళ్ళ హృదయాలు ఓపెన్ అయిపోయి దేవుని సత్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా మార్మల్చుకుంది బ్యాప్టీజియం తీసుకోవడం జరుగుతుంది సో ఐజియో ఒకటి యోహన్ శువాత ఇవంతా దేవునికి ఈ రోజు వాక్యంలో బాధపడుచుకుంటూ సో నేను అన్ని షార్ట్ కట్ గా చెప్పుకుంటూ వచ్చినా కంప్లీట్ గా నాకు చెప్పడానికి రాలేదు ఎందుకంటే నేను షార్ట్ గానే రాసుకున్నా ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అందుకే భూమిని పిల్లలను విరిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలుచును గాక చూడండి భూమి నీతిని మొలుచును గాక అంటే మరి దేవుని యొక్క సత్యము నీతి ఎవరికి నీతి మంతులు అంటే వీలు ఎవరు గొప్పజనము ఈ గోపజనం ఎవరైతే ఉన్నారో ఆ గోపజన దేవుడు శిక్ష అప్పుడు దేవుని యొక్క సత్యని ప్రకటింపజేసినంత అప్పుడు వాళ్ళు విని ఆ వాళ్ళ ఎట్లంటే బండలాంటి హృదయం కరిగిపోయి దేవుడు ఎట్లే అంటే సున్నితమైన మనసు అంటారు కదా యథార్థగా సున్నితంగా మంచితనంగా జీవించడానికి అప్పుడు వాళ్ళ దేవుని యొక్క సత్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయి అప్పుడు వాళ్ళంట ఫలిస్తారంట అప్పుడు చూడండి అంటే శిక్ష పొందినంకనే వాళ్ళ దేవుని యొక్క సత్యని ప్రకటింపజేస్తారు అందుకే యహోవాను నేను దానిని కలగజేయుచున్నాను సో దేవుడు అది అది మనకి ఇస్తున్నాడని చెప్తున్నాడనమాట అందుకే మన ఆత్మని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా డిస్టర్ పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తాడు మనం ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు వాకిని దాంచేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు ఎట్లైనా వాడు ఎన్ని చేసినా వాటిని తొక్కాల కదా శత్రు బలవంతం మీద దేవుడు మనకి అధికారం ఇచ్చింది కాబట్టి ఆ అధికారం దేవుడు మనకి ఎందుకు ఇచ్చిందంటే రక్షణ పోగొట్టుకోకుండా మన రక్షణ మనం కాపాడుకోవడానికి మనము స్థిరంగా ఉండడానికి ఆ రక్షణ మనకి ఇచ్చిండు దాన్ని మనం పోగొట్టుకోకుండా స్వాత్వికంతో వాక్యాన్ని అంగీకరించుకోవాలన్నమాట మన హృదయంలో ఎప్పటికీ అట్లా ఉంటేనే మనం పడిపోము అని దేవుడు స్థిరమైన మంచం మనకి ఇస్తా అని అంటున్నాడు ఆ స్థిరమైన మంచం మనలో ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు చిన్న వాకించిన కామెంట్ ప్రార్థన చేసుకుందాం ఒక వైద్ర దేవాభ నీకే లెక్కలేని వందన ప్రభావ కృతజ్ఞత రజ వైషుద్రకు సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకే వందన ప్రభా దేవాచుప్రభ ఆత్మ అంటే ఏంటిదో అలాగే శరీరం అంటే ఏంటిదో ఈ రెండింటికి డిఫరెన్స్ చూపించినందుకు నీకు వందల కాబట్టి ప్రభా మేము ఆత్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా ప్రభా ఆత్మ ఏదైతే చెప్తుందో ప్రభా దాని ప్రకారంగా మేము నడుచుకోవాలా ప్రభా ఎందుకంటే ప్రభా నీ యొక్క లక్ష నలభై ప్రభా మా అందరినీ పరిశుద్ధులు ముద్రించుకుంటున్నారని మేము నమ్ముతున్న ప్రభ విశ్వస్తున్న ప్రభా మళ్ళీ మేము స్థిరమైన మనసు కలిగి ఉండాలా అపోసులు పునాదులు వేసినట్లు ప్రభా ప్రవక్తులు పునాదులు వేసినట్లు ప్రభా మరి మేము కూడా ప్రభా నీ సత్యాన్ని అభినందంగా పునాది కట్టాలా ప్రభా ప్రతిదీ మేము క్రమంగా మేము స్టెప్ బై స్టెప్ మేము నేర్చుకోవాలా స్టెప్ బై స్టెప్ మేము అనేకులకు మేము ప్రకటించాలి అప్పుడైతేనే ప్రతి వారికి నీ వెలుగుని ప్రకటించిన వారేమవుతాం తండ్రి దేవాయసు ప్రభావ యొక్క వెలుగును మేము చూపించాలా ఈ చివ డేసెస్లలో మరి ఎన్నో ఆత్మలు నశించుకోకుండా ప్రభా ప్రతి ఆత్మ కాపాడమని ప్రార్థిష్టం తండ్రి దేవాయసు ప్రభా ఒక ఉగ్రత ప్రభా ఎవరి మీద కుమరించు కుమరించదని ప్రార్థిష్టం తండ్రి దేవ కనికరించండి దయ చూపించండి ప్రభా ప్రతి యొక్క ప్రేమను కుమరించమని ప్రార్థిష్టం తండీ దేవాయసు ఎందుకంటే ప్రభ చివ్వ డేసస్ కాబట్టి ప్రభా నీ పరిశుధత్మ అందరూ పొందుకునే ఉండాలా ప్రభా అందరూ ని ఆత్మని పొందుకోవాలా వాటి కోసం కనుక్కొని జీవించాలా ప్రభావ దేవ నువ్వు ఇచ్చిన తొమ్మిది ఆత్మ ఫలలు మా హృదయంలో ఉండాలా ప్రభా మా ఆత్మలో ఉండాలా ప్రభావ దేవాయ్ ప్రభా ఎప్పుడు చూసినా కానీ ప్రభా ఈ శరీరము ఆత్మ యుద్ధం కాబట్టి ప్రభా మరి మేము యుద్ధంలో విజయం పొందాలంటే ప్రభా మరి వాక్యాన్ని ప్రభా మా హృదయ ఫలికలపైనే మేము రాసుకొని ఉండాలా ప్రతి వాక్యం మేము జ్ఞాపకం చేసుకోవాలా దేవ మేము పెద్ద ప్రవర్తులతో చిన్న ప్రవర్తులతో దేవ వాళ్ళతో మేము సంభాషించాలా దేవా మేము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా మాతో కూర్చొని ప్రార్థన చేయాలా వాళ్ళతో పాటు కూడా ప్రభావం మేము వేకరించాలా దేవ కూడా ప్రభావం మేము ఉండాలా ఎందుకంటే ప్రభా అట్లా మేము పొందుకుంటేనే ప్రభా నీ సత్యాన్ని అనేకులకు మేము ప్రకటించగలుగుతాం ప్రభా దేవాయస ప్రభా ఎందుకంటే ప్రభా ఆ కాలంలో ప్రభా నీ యొక్క పరిశుధాత్మ వాళ్ళని నీ ఆ విధంగా ప్రకటించజేసిన ప్రభావ మళ్ళీ ఈ రోజు కూడా ప్రభా నీ పరిశుధాత్మ మాలో ఉంది కాబట్టి ప్రభా మేము నమ్ముతున్నాం మేము విశ్వసిస్తాం ప్రభా రెండంతలుగా ప్రభా మేము పొందుకోవాలా అనేకలకు నీ సత్యాన్ని ప్రకటించేయాలా ఏ విషయాన్ని మేము భయపడడానికి వీలదు ప్రభా దేవాయస ప్రభు మా మీదకి ప్రభా కత్తి వచ్చినా ఏది వచ్చినా మేము భయపడదు ప్రభావ ధైర్యంగా మేము నిలబడాలా ప్రభా ముందుకు సాగి వెళ్ళాలా ప్రభా స్థిరమైన మనుషు మాకు ఇవ్వండి ప్రభా ఫౌండేషన్ మీద మేము నిలబడాల డేవాయి ప్రభావ మేము రాక్ పని నిలబడేలాగా సాయపడమని ప్రార్థిస్తుంటాండి వాయిచు ప్రభావ ఎవ్రీడే ప్రభ నీ వాక్యాన్ని మేము ధ్యానించాలా ప్రతి వాక్యను జ్ఞాపకం చేసుకోవాలా ప్రతిదీ కూడా మేము జాగ్రత్తగా కలిగి నడుచుకోవాలి ప్రభా మా నోటిని మేము అదుపులో పెట్టుకోవాలా ప్రతిదీ మేము అదుపులో పెట్టుకోవాలి ప్రభా సెల్ఫ్ కంట్రోల్ మాకు ఇవ్వమని ప్రార్థిస్తుంటాండి వాయిచు ప్రభా మరి నువ్వు అన్నావు ప్రభా మరి ప్రతిదీ జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తున్నావు ప్రభా రక్షణ పోగొట్టుకోవద్దని చెప్తున్నావు ప్రభా కాబట్టి ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ మేము పోగొట్టుకోకుండా ప్రభా దాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రభా దేవాస ప్రభా మరి మీరు మాకు సాయపడమని ప్రార్థించడం తండీ ఎవ్రీడేని పరిశుధాత్మ చేత మమ్మని నన్నింపండి ప్రభాని ఆత్మలు మేము ఇంకా అంచిక అంచిక ఎదగలక సాయపడమని ప్రార్థిస్తాం తండి మరి మీరే మాకు ఉన్న నడిపించండి ప్రతి బిడెని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మరి ఈ వాక్యం జీవితంలో కూడా ప్రభావ పలింప దయచేయమని ప్రార్థిస్తూ మరి యొక్క పరిశుధాత్మ నడిపింపు మాందరికి దయచేసి మీరు రాకడికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని ఈచుకరి నామంలో ప్రార్థిస్తుంది అవును నేను ప్రార్థిస్తున్నాను స్తోత్రం నేను దేవ సురశక్తి మంత్రి రాజీవంగాల ప్రభానికే వందనాల ప్రభా నిన్న నేడు నిరంతరం ఏక రీతి ఉన్నతండికే వందనాల ప్రభు ప్రభ మీ రాత్రికాలం మందు వాక్య మీరు మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాల ప్రభ ప్రతి ఒక్కదంట సహాయపడండి విజయాన్ని విధాయి చేయండి యేసు ప్రభ వాక్య నిరికటి ఫలింప చేయండి వచ్చిన పథకం దీవించండి ఆశీర్వదించి ఇంకా మీరు బలమైన శక్తి చెత్త నింపబడును కాక ఇంకా ఆశీర్వాదం పొందుకొని ముందుకు నడిపింపబడును కాక ఏసు ప్రభానికే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యానికే వందనాలైనా ఛత్తీస్గఢ్ విషయంలో ప్రార్థిస్తున్నైనా క్రైస్తల కేసుకృష్ణ నామంలో ప్రతి ఒక్క దాంట్లో విడుదల లేవనెత్తండి గొప్ప మహిమ పొందండి ఏసు వందనాలు ప్రభ ముఖ్యంగా ఏసుకృష్ణ నామంలో ఉందవా ప్రతి ఒక్క బిడ్డ కేసుకృష్ణ నామంలో మంచి ఆహారం దయచేయండి నెమ్మది తేయండి శాంతి దచ్చేయండి ప్రభావ వాళ్ళ సత్యాన్ని ప్రకటించబిడ్డగా వాడపడాల ప్రభుత్వ విజయాన్ని మీద దేయండి ఏమని తెండి ప్రభ ఎస్ఐ అనికే స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన ప్రతి ఒక్క అవసరకరు తీర్చండి యసు ప్రభానికే వందనాలనైనా యేసు ప్రభావ రూపెంపబడ్డది ఏ ఆయుధం పరితి లేదన్నావు ప్రభా వాళ్ళకి కేసు కృష్ణనాములు ఆ వాగ్దానం నెరవేర్చబడును కాక గొప్ప విజయాన్ని దయచేయండి ఆటంకాలను తొలగించండి ప్రభావ ఎస్ఐయానికే వందనాలు మరి టార్కెళ్ళ యేసు ఎంతో మంది నచించిపోయినారు ప్రభా ఈ క్షణం మన వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని రక్షించండి కాచే కాపాడండి ప్రభ ఏమనెత్తండి గొప్ప విజయాన్ని దయచేయండి రక్షించేయండి నీ రాకడకే వాళ్ళందరూ సిద్ధపరచుకోండి ప్రభా వాళ్ళు సత్యాన్ని ప్రకటించే వాడబడాల అద్భుతంగా ఆశ్చర్యం వాడుకొని నీ నామానికి మేమ తెచ్చుకోమని ఈ రాత్రి కాలం మందు పదొక్క బిడ్డకు వాక్యానుసారంగా శక్తి దయచేసి ఎంతమందికి ధన్యత లేదా వాళ్ళందరూ వాడబడును గాక సంధికి వెతుకునిగాక వాళ్ళ శక్తిని కృపాన్ని భాగ్యాన్ని దయచేసి రక్షించి రాకడకే సిద్ధపరచుకోమని నజడనేసి కుసం అడివేడుకుంటాం ఆ మేన్ ్రదర్ ప్రాధాన్యం రవిచల్ల ఒకసారి ప్రాధాన్యం బ్రదర్ మేఘాలపై ఏసయ వస్తున్నాడు ఏసయ వస్తున్నాడు ఏసును నమ్ము ఏసును నమ్ముటం ఎంత ఎంత ధన్యము ఏసులు జీవించటం ఎంత భాగ్యములు సెలవులలో సెలువులలో నీ కొరకే ఏసును మరణం తిరిగి చెలువులను నీకై మరణం తిరిగి మృత్యంజయుడై మృత్యంజయుడైన ఏసయ్య సిలువను చూడు మా చెలుగున చూడు మా సోదరి సోదర విలువను తెలుసుకోవో సోదరి పాపులను నీవు విడిచిపెట్టుమా పాపములకు నీవు దూరముగా ఉన్నమా ఏసయ్య వస్తున్నాడు మేఘాలపై వస్తున్నాడు ఐ మీన్ మహాపరిశుద్ధుడైన మహాపరిశుద్ధుడు అయిన ప్రియలోకపు తండ్రి ఘనమైన నామ నామా ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు ప్రభావ రాత్రి రాత్రి కాలం అందులో రాత్రి కాలం మేము అందరము కలిసి మీ పాద మీ పాదాల దగ్గర స్థుతి సుధించడానికి ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు ఇచ్చు కృపను బట్టి మీకు వందనాలు వందనాలు ప్రభు దినమంతా నీ కా నీ నీ కాపుద మీ దినమంతా నీ కాపుదల భద్రత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు మేము మీకు వ్యతిరేకిచ్చినప్పుడు మేము విషములో పడి పడిపోయాము మమ్మల్ని క్షేమ క్షమించండి తండ్రి మా కోసమే మీరు మరణం పొందారు తిరిగి దేవుడు అయినా తండ్రి వందనాలు ప్రభు మీకు వందనాలు ప్రభు స్థుతులు సూత్రములు మీకే వందనాలు ప్రభు ఆదు యేసు ప్రభు పరిశుద్ధ నామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి అమేండి మన ప్రభుత్వ శాంతి సమాధానం ప్రత్యేక బిడ్డ ఇప్పుడు నుంచి వెళ్ళినప్పుడు సదాకాలంతో అయిన గాక ఆమె బ్రదర్ ఆమె అందరికీ ప్రైజ్ లో బ్రదర్ ప్రైజ్ ప్రైజ్ లో